పరిశుద్ధు రఘ దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకేస్త తులు స్తోత్రం అయినా గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడ నీకు వందనాలు గొప్ప దేవ నీకేస్త తులు స్తోత్రాలు అర్పించుకుంటున్నయన ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినా ప్రభావ ఇక నూతన దినం మాకు అనుగరించినారు ప్రభావ నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు అడుగడుగున ప్రభావ మీకు హస్తం మాకు తోడించి నైనా మీ సన్నిధి మాకు తోడించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారనైనా మీ కృప వెంబడి కృపను అనుగరిస్తున్నారు ప్రతి సమస్యల్లో ప్రతి శ్రమలలో కూడా ప్రభావ మీ ఆదరణ మీ కృపను మాకు అనుగరిస్తున్నారనైనా దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ నీకే కృతజ్ఞత అస్థితులు నా తండ్రి నీకెంతో వందన ప్రభావ మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన అవకాశం మాకు అనుగ్రహించిన ప్రభావ నీకు ఎంతో వందన ప్రభావ మరోసారి మీ కృపల్లో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నైనా ఈ సన్నికంలోనైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఓ ప్రభా మా హృదయాలు సరి చేయని ప్రభావ మీకు సరళత సంపూర్ణత మేము పరిశుద్ధతమే కలిగి ఉండాలా ప్రతి దశలోనైనా మీకు విజేత చూపిస్తే మేము పోయి బిడ్డలుగా తయారు చేయండి ఓ ప్రభా పైం కమ శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేస్తే ఒక మరీ జాగ్రత్త పడి జీవించాలా ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా జీవించుకున్న ప్రభా అడుగు ప్రతి దశలోనైనా సమస్త ప్రవర్తంలో మీకు మాదిరికరంగా ప్రభావ మీకు అంగీకారంగా మేము జీవించాలని సహాయపడండి గొప్ప దేవన ప్రభా ఇంత భయంకర కాలం ప్రభా ఎంత ఎక్కడ చూసిన ప్రభా ఓ ప్రభా క్రైస్తవుల మీద ఎంతగానో ప్రభా దాడుల ప్రభా ఎంత భయంకరంగా జరుగుతుంది ఇది ప్రభా తి ఇది జరగవలసిన ప్రభావ కానీ మీరే పర్మిట్ చేస్తున్నారు మేము సంపూర్ణ నమ్ముతున్నాం ప్రభావాలకు ఎట్లా మేము ఆన్సర్ ఇవ్వాలా హేతువాదులకు ప్రభా ఈ లోకమున్న వాళ్ళందరూ ప్రభ మీ నామాన్ని ప్రభా ఎంతో భయంకరంగా ప్రభా పాస్టర్లు ప్రభావ వాళ్ళ సమాధాన్ని చెప్పలేని స్థితులు ఉన్నారు కానీ ప్రభా నైనా ఆ రీతిగా వాళ్ళు ప్రభా ఎంతో భయంకరంగా అవంపరచేలాగా మాట్లాడుతున్నారు నైనా వాళ్ళు ఉన్నారు ప్రాభా వాళ్ళ పట్ల మీ చూపించండి కృప చూపించండి క్షమించే ప్రాభ నైనా అలాంటి వాళ్ళకు ప్రభావ మీ సత్యమైన మీ వాక్యం ప్రకటించేలాగైనా సహాయపడనైనా ప్రభావ మీ దైవికమైన జ్ఞానం మాకు అనుగ్రించండి మీ పరిషత్ నడిపింపు మాకు అనుగ్రించిన అయినా మీ ఆత్మ నడిపింపు లేకుంటే మాకు ఏం తెలియదు ప్రభావ సంభవింపు సంగతులన్నీ ప్రభావ మీ ఆత్మతోనే బయలుపరచబడతాయి కాబట్టి వాటి అన్నిటి మేము తెలుసుకోవాల ప్రభావ జాగ్రత్తగా పరిశీలించాలా మాకు దేని అవలంబించుకున్న ప్రకారం మీరు జీవించాలా ప్రభావ అనుభవపూర్వకంగా ప్రేమతో ప్రభావ ఈ సత్యాన్ని ప్రకటించలేగన మీ ఆత్మ నడిపింపు అనుగరించండి మీలాంటి మనసు ఇలాంటి హృదయం మీ తలంపులు మీ ఆలోచన మాకు అనుగరించమని ప్రార్థిష్టం ప్రాణపేడ త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని ప్రార్థిష్టమైనా గొప్పదేవా ఎన్నో పర్యాలించే ప్రవ్వ ఇంతవరకు ప్రభావ మీరు మమ్మల్ని నడిపించినారు ఎన్నెన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు ఈ లాక్డౌన్ లో ప్రభావ ఈ రోజు ప్రభావ నా తన ప్రభావ ఎనిమిది వందల డేస్ ప్రభావ ఎయిట్ డేస్ కానీ రోజులకు మేము ప్రాధాన్యత ఇస్తలేం ప్రభావ కానీ ఈ ఇన్ని రోజుల కాలంలో ప్రభావ మీరు ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు ఎందుకు మేము నేర్చుకున్నాం ప్రభావ అది కేవలం మీ ద్వారానే సాధ్యం మీరే మీ బిడ్డల ద్వారా బయలుపరుస్తున్నారు వాటిని అనుగ్రహిస్తున్నారు ప్రభావ దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకోవాలా ప్రకటించాలా మనుషులకి అయినా అయినా ఇంత భయంకరంగా ప్రభావం ఈ వ్యవస్థ అంతా ప్రభావం దిగజారిపోయిన ప్రభావం అయినా వాటన్నిటిని మేము సరిచేయాలా ఓ ప్రవటన్నిటి మీరు సక్క చేయాల ప్రభావం అయినా ఇస్తూ ప్రభావం లోపంగా ఉన్న వాటన్నిటి దిద్దాల ప్రాభం అయిన అందుకోసం ఈ లోపం మమ్మల్ని పెట్టినారు ఆ ప్రయాణంలో ప్రభావం మీరు సిద్ధపడి మేము ఎందుకోవాలని సహాయపడండి వేరే మమ్మల్ని సిద్ధపచ్చేవారు ఇక పశుదాతీ దయచేసిన ఆయన ఆధిపత్యం అందించి ఈ నామానికి మేము తెచ్చుకోండి పాటలు దారు మైపోయిన వాక్యం దారి మాతో మంచికా పరినా ఏనా మంచికా పరినాక కొల తల ఏ వరువా పరినాక్ ేడు మంచి కాకలతలే ఆరాధనా ఓ ఆరాధనా స్తృతి ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా స్తృతి ఆరాధనా నీకే ఏవా నా మంచికరి మిలిదు జీ నల్ చురు శాంతి జలములూ चिकलनु परुंदा जैसी नन्नु पोषించును शांति जल मूल जंतनरिति दाहमुपेच्छुरु नी नामम बट्टे नीति मार्गमलो नन्नु नणपिंचुनु नी नामम बट्टे नीति मार्गमलो నన్ను నడిపించను ఆరాధన ఓ స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే శత్రువుల ఎదుట నాకు భోజనము సీద పరచితివి నూనె తునా తల అంటియున్నావు అభిషేకం చేసి చతువులై దృతా నాకు భోజనము పీద పరచితివి నూనె తునా తల అంటియున్నావు అభిషేకం చేసి నీ బ్రతుకు దీనములు కృపాశయ మాల నా వెంటే నైవచ్చును చిరకాళముయోవా మందిరం నైవాసము చేసేదను ఆరాధన ఓ ఆరాధనా స్తు ఆరాధన ఓ ఆరాధన స్తు నా దుఃఖ దీనములో నన్ను చూచువాడ ఎల్లో నీ వేణయ్యా పిలచిన తోడు నే నా చెంత చేరి బలపరచు ఎది నే జరా నా దుఃఖ దీనములో నన్ను చూచువాడ ఎల్లో నీ వేణయ్యా పిలచిన నా చెంత చేరి బలపరుచు ఎని జరా కుంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచ ఏం మనివే కుంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచ ఏం మనివే ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా ఏవా నా మంచిగా పరిణాఖదు ఏవా దేవుడు నా మంచిగా పరిణా కొల కలిదు ఆరాధనా పరిశుద్ధి వగుదేవ ఇస్రాయేల్ గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మరోసారి మిమ్మల్ని స్థుతించలాగిన మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీకు వన్ నాట్ ఈ మధ్యాహ్న కాలంలోనైనా మీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఆశపడుతున్నాం ఆశకులను హృదయని తృప్తిపరచే గొప్ప దేవుడు అవునైనా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ మీ వాక్యం లేకపోతే తండ్రి మేము ఎక్కడో కొట్టుకొని పోయేవాళ్ళం అయినా మీ వాక్యమే మమ్మల్ని ఆదరించింది అవును ప్రభ మీ వాక్యమే మాకు ఆదరణ ఇచ్చింది ప్రభా అవునైనా మీ యొక్క తండ్రి మాకు రక్షణ వాళ్ళు మాకు మార్గం దయచేసింది మాకు వెలుగును చూపించింది ప్రభ అవును ప్రభ ప్రతి మాలోని ఆయక తన్మలి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మీరు సహాయకులు ఉన్నారు ప్రభా ఆ వాక్యం ద్వారా మా తను మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్నారు నేను రేపటి గురించి చింతించనీయకుండా తండ్రి మీరు అవును ప్రభా మాకు మీ అందు సురక్షితమైన జీవితాన్ని అనుగ్రించినారు ప్రభా మా భవిష్యత్తు గురించి మేము భయపడకుండానైనా ధైర్యం ఉండేలాగా విశ్వాసం అనుగ్రహించినారు అది మీ చేతిలో ఉంది ప్రభా మా భవిష్యత్తు అది మా ఊహకు మించినది కూడా వాక్యం చదివిస్తుంది తండ్రి కాబట్టి నేనా అటువంటి కృపాను మీరు మాకు మీకు ఎంతో వదనాలి ప్రభావ నుంచి ప్రభా పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు మేము అనేకమైన వాటిని ధ్యానిస్తుండగా మీరు మాకు సాయికిల్ గుడి నడిపిస్తున్నందుకు మీకు ఎంత వందనాలు ప్రభావం మీ యొక్క కృపలు మనందరినీ జ్ఞాపకం తీసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు నేను ఈ యొక్క మధ్యాహ్నం పాలం మరోసారి మాత్రం మాట్లాడండి ప్రతి చోట సాశ్వలు పెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి పరిశుద్ధాత్మ వరాలు అన్న అంశం గురించి మనము పోయిన వరం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనుకుంటా అయితే సెకండ్ టైం లాస్ట్ టైం ఇన్స్టాల్మెంట్లో మనం ఏం చూసినామంటే బైబుల్ అంతట్లో మొట్టమొదటిసారి పర్శుదాత్మ అభిషేకం ఇక్కడ జరిగిందన్నప్పుడు మనం చూసినాము అది సంఖ్యాకాండంలో కదా పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో మొట్టమొదటి మొట్టమొదటిసారి పర్శుదాత్మ అభిషేకం రావడం మనం చూస్తూ ఉన్నాం అయితే దానికి ముందు కొన్ని వాక్యలు తీవాల్సింది కానీ మనం ఈరోజు చూస్తాం వాటిని ముఖ్యంగా దేవుడు ఎందుకు పరశుదాత్మ అభిషేకము ప్రజలకు అనుగ్రహిస్తా అన్నాడు అది మనము మోసే దేవునితో సంభాషిస్తున్న విషయాల గురించి మనం నేర్చుకున్నాం అలసిపోయినా అని చెప్తున్నాడు నేను బహుగా అలసిపోయినాను కాబట్టి ఇంత పెద్ద ప్రజలనందరినీ నేను ఒక్కరిని చేయలేను ఈరోజు ప్రతి సేవకుడు అట్లనే అనుకునింటే ఎంత బాగుంటుండే కానీ అనుకోరు అనుకుంటే ఏమవుతుంది డెబ్బై మంది బయటకు వస్తారు ఆ చర్చ నుంచి సేవకులు కానీ అనుకోలేరు అన్నట్టు వాళ్ళు బహు కష్టం వాళ్ళకి అనుకోవడం కూడా అయితే సంఖ్యాకాండము మొదటి పదకొండవ అధ్యాయము మొదటి వర్షంలో మనం చూస్తున్నాం ఏంటంటే ప్రజలందరూ ఆ యొక్క దగ్గరికి వచ్చి వారి యొక్క బాధని వ్యక్తపరిచినట్లు చూస్తున్నాం కదా మనందరికీ ఉంటుంది బాధ ఎందుకంటే ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు కానీ ఆహారం బాగానే దొరుకుతుంది కానీ బానిసత్వంలోకి వెళ్ళి స్వాతంత్రంలోకి వచ్చినాక ఆహారం దొరకలే ఇది కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది కదా ఆలోచించడం కొందరేమో కొండల మీద నివసిస్తూ ఉంటారు మరి కొందరేమో లోయాలో నివసిస్తూ ఉంటారు కొండలలో నివసించేవాడు వాడికి నీళ్లు కావాలంటే కిందికి రావాలి కిందికి వచ్చి అవన్నీ తీసుకొని పోవాలి ఎందుకు నివసిస్తారు కొండల మీద అంటే సేఫ్టీ అన్నట్టు అంత పైకి ఎవరు రాలేదు శత్రులని గతంలో అట్లా జీవించేవాళ్ళు మనుషులు లోయలలో కూడా కొందరు జీవిస్తుంటారు లోయలలో ఎట్లుంటుంది అంతా భయంకరంగా ఉంటుంది లోయ అంటనే నది ప్రవాహాల లాగా లోయలలో కొన్నిసార్లు రకరకాల క్రూర మృగాలు జంతువులు వస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో మనుషులు జీవించడం చూస్తూ ఉంటాం అందుకని బైబుల్ అంతట్లో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం ఆత్మీయ దృస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో కొండ అనుభవాలు ఉంటాయి దాని తర్వాత లోయ అనుభవాలు ఉంటాయి అంటే కలిమి లేమి అంటాం మన భాషలో చెప్పాలంటే కలిమి లేమి కలిమి లేమి ఈ అనుభవాలు క్రైస్తవ జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి మనందరం ఆ అనుభవం లేకుండా పోయిన వాళ్ళమే కాబట్టి నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతున్నావు కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఏమీ లేని స్థితికి దిగిపోతున్నావు అందుకని నేనేం చేస్తానంటే నేను ఒకటి నేర్చుకునే ఏంటంటే ఏమున్నా ఏం లేకున్నా ఉన్నా లేని వాళ్ళలాగా జీవిస్తాం అది నేను నేర్చుకున్న నా జీవితం ఎందుకంటే ఎప్పటికైనా మనము లోయ జీవితంలోనే ఉండాల ఆత్మీయ స్థితిలో ఆయన సన్నిధిలో శివును పర్వతంగా నివసిస్తున్నాం ఆయనతో పాటు సంభాషిస్తున్నాం కానీ ఈ లోకాతీతంగా ఎక్కువ కల్మి కొలిగి లోయ అనుభవాలు మర్చిపోతాం మనం శ్రమలు కష్టాలు ఇతరుల బాధలు పంచుకోవడము ఎవడు అది అది పట్టించుకోమన్నట్టు ఇతరుల బాగోగులు ఆలోచించామన్నట్టు మనం లోయ అనుభవంలో ఉన్న వాటికే తెలుస్తుంది అన్నట్టు అది అది మన ప్రభు విధానం కదా ఆయన తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి తను తాను బహుగా తగ్గించుకొని లోకంలోకి వచ్చిండు సామాన్య మనిషిలాగా కొండ అనుభవం నుంచి లోయ అనుభవానికి వచ్చిండు హిల్స్ అండ్ వ్యాలీస్ అంటాం ఇంగ్లీష్ లో అంటే కొండ అనుభవం వ్యాలీస్ అంటే లోయ అనుభవం కాబట్టి హిల్స్ అండ్ వ్యాలీస్ ప్రత్యేకం జీవితంలో ఉంటాయి మూసే జీవితంలో కూడా మనం చూస్తున్నాం మూసే అప్పటికే బహుగా అలిసిపోయినవాడు అన్న విషయం మనకు ఎందుకంటే నలభై సంవత్సరంలో తన మామ దగ్గర పనిచేసిండు కదా ఒక పని వాడలాగా నలభై సంవత్సరాలు పనిచేసిండు వాళ్ళ మామ గురించి ఎప్పుడన్నా నేను ధ్యానించడం లేదన్నా తెలియదు కానీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ బహుగా ఆస్తులు ఉన్న ఎన్నో పశు సంపద బహుగా పశు సంపద కలిగిన వాడు ఇతరు విద్యానీయుడు కదా చరిత్ర వెతుంటే మీకు తెలుస్తుంది విద్యనీయులు ఎక్కడి నుంచి వచ్చినారు ఇతరు దగ్గర పనివాళ్ళ ఉన్నాడు ఇతరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఈ ఆశ్చర్య మీద నేను ఈ మధ్య చెప్తున్నవన్నీ నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేని మీకు ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఆయన ఒక యాజకుడు అని కూడా ఉంది ఇతరు ఒక బిజినెస్ మ్యాన్ ఒక యాజకుడు మోసే ఇవి నేర్చుకుండు విద్యా దగ్గర అట్లనే ఆపోజల కార్యంకి వస్తే మీరు చూస్తారు అపోస్ల కార్యంలో మోషే గురించి మాట్లాడేటప్పుడు పేరు మోషే ఐగుప్తు దేశంలో ఉన్న విద్యలన్నీ నేర్చుకున్నాడట నేర్చుకోవాలా కరెక్టే పిలిపి రాసిన చివరి పత్రికకి మరియు కొలిసల రాసిన పత్రిక మొదటి రెండు పత్రికలు చూస్తే దేవుని దృష్టిలో అటువంటి భేదమే లేదు చదువుకున్నోడు చదువులేనోడు అందరూ సమానమే అంటాడు చదువుకున్నాడే చదువుకుని చదువులేని వాడు అందరూ సమానమే దేవుని దృష్టిలో కానీ చదువుకున్న వాడికి అనేకమైన విషయాలు నేర్చుకుంటాడు వాడు ఈ లోకంలో ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించిందే గమనిస్తా ఉన్నాడు ఎట్లా వీడు ఎదుగుతాడు అన్ని చేసినా కానీ ఎట్లా వీటిని వాడుకుంటాడు ఎట్లా ఎదుగుతాడు అని దేవుడు గమనిస్తా ఉన్నాడు ప్రతిరోజు మనము ఎదికే కొద్దీ ఆయన మహిమపరచబడతా ఉంటాడు ఆయన సంతోషిస్తూ ఉంటాడు అని మనం ఈ హన్సు వార్త అధ్యాయంలో ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉన్నాం ఆయన మనము అధికంగా ఫలించడము ఆయన ఆయనని మహిమపరచడం అంట అందుకే ఇష్టం ఆయనని మహిమపరచడం ఏంది అంటే నువ్వు ఫలించడం ఈ లోకంలో అందుకు రకరకాల విషయాలు నేర్చుకోవాలా నేర్చుకొని వాటిని నువ్వు కన్వర్ట్ చేసుకోవాలా అంటే లాభం కొరకు వాడుకోవాలా ఇప్పుడు మిధియానీయుడైనా ఇతరు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అదే రీతిగా యాజకుడు కూడా అంటే వారి దేవతలకు యాజకుడేమి ఆయన యహోవదేవిని పూజించినట్టు మనం చూడడం కానీ దాని విగ్రహాలు ఉన్నట్టు మనం చూస్తాం కానీ మోస నేర్చుకుంటే ఈ ఇది ఎట్లా సాధ్యము ఒక యాజకుడు అయ్యండి బిజినెస్ ఎట్లా చేయగలం ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది అది పెద్ద పెద్ద సేవకులు బిజినెస్ మెన్ మనకి మనకి మన బోధలో మనకి చిన్ననాటి నుంచి నేర్చుకున్న సంఘాలలో వాటికి వ్యతిరేకంగా చెప్పారు మనకి అట్లా చెప్పి ఏం చేశారంటే మనల్ని ధనికులుగా కానీయకుండా ఉన్న కాడికి చాలు లేకుంటే ఉన్న కాడికి పేదరికంలో చాలు అన్నట్టు అట్లా ప్రిటించారు మనల్ని అది మోసగించింది దుష్టుడు మనల్ని అబ్రామ్ ఎంత ధనికుడు తావిదు రాజైంది సవులు రాజైంది దేవుడి బిడ్డలు చాలా మంది ధనికుల్ని తర్వాత నిన్న దిన నేను భాస్కర్ కి సంపత్ బ్రదర్ కి వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నాను ఏసుపరభు శిష్యులలో బహుధనికుడు ఎవరు చెప్పండి ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు పరోక్షంగా శిష్యులు ఉన్నారు డైరెక్ట్ శిష్యులు కూడా ఉన్నారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎవరి గురించి మనం నేను మాట్లాడుతున్నా నతానియల్ డబ్బు గలోడు జక్కయ్య డబ్బుగలోడు వీళ్ళందరికంటే బహుధనవంతుడైన శిష్యుడు ఎవరంటే హరిమతయ్య యోసేపు బహుధనికుడు దేశంలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన ఆ రోజుల ధనికులు ఏం చేసేవాళ్ళంటే వారి కొరకు సమాధులు స్పెషల్గా తొలి తొలగించుకో తొలిచి పెట్టుకుండేవాళ్ళు అన్నట్టు రాతితో ఒక కొండని సమాధులగా తొలుచుకుంటు ఎందుకంటే ఎవరు పెట్టని సమాధి కొరకు వాళ్ళ కొరకు స్పెషల్గా తయారు చేసి పెట్టుకుంటారు డబ్బు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ యోసెఫ్ అరిమతై అరిమతై అనే సంబంధించిన వాడు ఆయన ఆయన కొరకు తొలుచుకున్న ఆ యొక్క సమాధిని ఏసుప్రభుకి ఇచ్చిండు ఓహో ధనికుడు అంటే ధనికులలో కూడా శిష్యులు ఉన్నారు అనేది అక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇందాన్ని నేను అడిగిన భాస్కర్ బ్రదర్ కి భాస్కర్ బిజినెస్ మ్యాన్ కదా ఆ మెసేజ్ నేను యాక్చువల్ గా భాస్కర్ కొరకు కాదు కానీ నేను చెప్పింది ఇంకొకరికు నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు హయ్యర్ చదువు చదువుకొని కూడా వేస్ట్ చేసుకుంటున్నావు బ్రదర్ అని ఇంకొక బ్రదర్ చెప్తూనే నేను ఎంతో ఉన్నత చదువులు ఉన్నాయి కానీ దాన్ని వాడుకోలేక వేస్ట్ చేసుకున్నావు మరి ఆయన చూడు వాడుకున్నాడు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ మూడు కార్లు మెయింటైన్ చేస్తున్నాడు మూడు ఇంట్లున్నాయి ఆయనకి హైదరాబాద్ లో రెండు ఇంట్లు ఉన్నాయి ఆంధ్రా దీనికి ఒక ఇల్లు ఉంది దాని తర్వాత మూడు ఎకరాల భూమి ఉంది దాని తర్వాత ఇటు గట్కేశర్ ప్రాంతంలో ఒక ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ భూమి ఉంది బాగా సంపాదించిండు కానీ సా లోయ అనుభవంలోనే ఉంటాడు ఎప్పుడైనా జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు మౌంటైన్ అనుభవాలు ఉన్నాయి కానీ లోయా జీవితమే జీవిస్తుంటాడు అందుకే నాతో పాటు కలిసి ఉంటాడు లేకపోతే కలవలేరు నాతో పాటు ఉండలేరు కానీ లోయా అనుభవం లేని వాడు నాతో తర్వాత మనం కూడా ఉండలేం వాళ్ళతో లోయ అనుభవం లేని వాళ్ళతో ఉండలేం మనం డౌన్ టు లేకపోతే మనం ఉండలేం కాబట్టి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లోయ అనుభవం ఉన్నవాడు అలసిపోతూ వాడు నలగొడుతున్నాడు సర్వోన్నతిని భక్తులను లోయ అనుభవంలో నలిగిపోతాం మనం బహుగా అయితే దేవునికి కూడా బహు కోపం ఈ సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంకి వచ్చినప్పటికీ నేను ఈ అనేక పర్యాలు చూపించిన మీకు నేను వాళ్ళు మోస మీద చదువుతున్నారు ఏడ్చింతనేసి మనం నాలుగవ అధ్యాయం వచనలు చూస్తాం పదకొండవ అధ్యాయం చూడండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో కుట నేను తీస్తున్న వాక్యము సంఖ్యక అంటము పదకొండవ అధ్యయనం నాలుగవ వారి మధ్య నున్న మిశ్రిత జనము మిశ్రిత జనము అంటే మిక్స్డ్ మిక్స్డ్ అనంట మిశ్రిత అంటే మిక్స్చర్ అంటాం తెలుగులో ఇంగ్లీష్లో మిక్స్చర్ అంటాం మిశ్రిత జనం అంటే సగం యూగులు సగం అన్యులు అయితే అంటే ఐగుప్తులో పుట్టిన వాళ్ళు ఐగుప్తులో పుట్టి ఐగుప్తిలను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఐగుప్తు సల్తానం అన్నట్టు ఇస్రాయల్ పేదలకి ఐగుప్తుల పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్రాయిము మనషే వాళ్ళు ఐగుప్తుల పుట్టిన వాళ్ళు ఏ రీతిగా మిశ్రితం వసనత్కు యోసేపు పుట్టిన మిశ్రితం అన్నట్టు వసనత్తేమో ఐగుప్తి రాళ్ళు యోసేప్ ఏమో యూద మన ఇస్రాయల్ సంబంధించిన వాళ్ళు అయితే మాంస ఆపేక్ష అధికంగా కనపరచగా ఇది నేను మీకు ఒకసారి అంటే మాంసం తినద్దని నేను ఎప్పుడు చెప్పలేదు కానీ అధికంగా వాళ్ళకి ఆశ ఉంటుంది అనట మిశ్రిత జనం అంటే ఈ లోకాతీతగా జీవించేవారు మిక్స్డ్ అన్నట్టు ఇస్రాయలను ఇస్రాయేల్ను మరలా ఏడిచి రెండోసారి ఏడుస్తున్నారు చూడండి ఎవడన్నా మాంసం కొరకు ఏడుస్తారా ఆహారం దొరుకుతున్నప్పుడు సంతోషించాల గాని అరిన మార్గంలో నువ్వు వాగ్దన దేశానికి పోతున్నో పాలు తిన్నులు ప్రభుత్వ దేశం అని ఎంతగానో చెప్పబడింది అంటే అంత గంభీరమైన ప్రాంతానికి తీసుకుపోతుంది దేవుడు కొంచెం ఓపిక లేకపోయింది రెండు వారాలలో పోవాల్సిన దేశానికి నలభై సంవత్సరాలు తిప్పిండు దేవుడు వీళ్ళ వాళ్ళ అవిదేత వలన కాబట్టి మాకు మాంసం ఎవరు ఏడుస్తున్నాడు తర్వాత ఐగుప్తులో అంటే చూడండి శత్రు బానిసత్వంలో ఉన్నప్పుడు మేము ఉచితముగా తిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపంలోకి వచ్చి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశీలని ఇది బాలేదు వినడానికి అరే ఒకసారి తిన్నాక ఎందుకు బాధపడాలా తినలేదంటే బాధపడాలా కానీ నాకు అనిపిస్తుంది అరే పలాని వస్తువులు నేను నా లైఫ్ తినలేదు ఇంకటి మన కొన్నిసార్లు ట్రైబల్ బెల్ట్ ట్రిప్స్ లో పోతుంటే కొంతమంది బ్రదర్స్ కొన్ని విషయాలు చెప్తుంటారు కొన్ని రకాల జీవరాశుల గురించి నేను వాటిని తినలేదు ఎప్పుడు కూడా వాళ్ళేమో తినేసారంటారు సరే నేను వాటికు అంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వను ఏది పెట్టినా తింటా అది కూడా ఫిఫ్టీ అట్లా కట్ చేసేస్తా ఫుడ్ మన శరాలకు అంత అవసరం లేదు ఆహారం అనవసరంగా తినేస్తుంటాం మనం అయితే ఇసలు కథలు ఆరో వశంలోకి ఈ మన్నా కాక మా కనులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొని రి అంటే మన్నా పరలోకం నుండి దిగి ఆహారం కదా పర్లోకం నుండి పనుగ్రహించబడ్డ ఆహారం అంటే పర్లోకంలో మనుషులు లేక మనుషులను చెప్పడానికి వీలు లేదు జీవులు మన్నా తింటారు అంటే అక్కడ అది బిర్యానీ వాళ్ళకి అయితే అక్కడ బిర్యానీ ఇక్కడ వాళ్ళకి నచ్చలేదు ఇది నేను గమనించిన ఓల్డ్ సిటీలు ఉండే బిర్యానీ వేరే ఉంటది న్యూ సిటీలు ఉండే బిర్యానీ వేరేగా ఉంటుంది ఎందుకంటే నేను రెండు టేస్ట్ చేసిన ఓల్డ్ సిటీకి పోతే అక్కడ బిర్యానీ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది దాని రుచి దాని స్మెల్ అంతా వేరేగా ఉంటుంది హైదరాబాద్ మనం మెయిన్ సికింద్రాబాద్ ఏరియాకి వస్తే ఇక్కడ బిర్యానీ వేరేగా ఉంటుంది అదే నువ్వు బాంబేకి పోతే అక్కడ ఒక జగలు ఉంటుంది అహ్మదాబాద్కు పోతే అక్కడ బిర్యానీ తీయగా ఉంటుంది చక్కరేస్తారు బిర్యానీలో చికెన్ బిర్యానీలో చక్కరేస్తారు నేను తిన్నా కాబట్టి చెప్తున్నా కానీ నేను ఒకటి నేర్చుకునే ఏంటంటే ఎక్కడ పోతే అక్కడ ఆహారం విధినాలా కానీ ఐగుప్తుల్లో ఉన్నది మీకు అరణ్యం లెట్లా దొరుకుతుంది అది నేను చెప్పే పాయింట్ ఊర్లలోకి పోతే వాళ్ళు కారం కారం పెడతారు అదే తింటా నేను అందుకే నేనేం చేస్తా ముందు జాగ్రత్తగా కొంచెమే వేయించుకుంటా అనవసరంగా వేస్ట్ ఎందుకు చేయాలని వాళ్ళు విపరీత కారం తింటారు ఏరియాలో ఓల్డ్ మన ఊర్లలో పోతే మనకేమంత అలవాటు ఉండదు సిటీలో కా పదో వచ్చినకి వచ్చినప్పుడు జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారంలో వారు ఏడవగా మోసే వినను ఇది బాలేదు అసలు ఊహిస్తేనే ఈ సీన్ చాలా గలీజ్గా అనిపిస్తుంది నాకు ఎవడి ఇంటి వద్ద గుడార మన ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఏడుస్తున్నారు ప్రతి కుటుంబంలో అప్పుడు యహోవా కోపము బహుగా రగులుకొనను వాడు వారు ఏడుచుట మోసే దృష్టికి చెడ్డదిగా ఉండేను చూడండి ఇది బాలేదు మనం ఏడవద్దు ఫుడ్ గురించి ఎప్పుడు కూడా ఎంతకాలం నువ్వు ఆహారం లేకుండా ఉండగలవు అంటే ఫార్టీ డేస్ కాబట్టి వాళ్ళు ఆహారము కొరకు ఏడుస్తారు అనేసి పదకొండవ వర్షం ఏమంటుందంటే యహోవాతో ఇట్లా నేను నీ నీ సేవకుని బాధించి నువ్వు చెప్పబట్టే కదా నేను వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చినా అని చెప్తున్నాడు నా నీ కటాక్షం రానియక ఈ జన్లందరి భారంను నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ జనమును గర్భము ధరించింది నేనే వీరిని కంటిన పాలిచి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పుమ్మని నాతో చెబుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి వారు నన్ను చూచి ఏడ్చు చూ తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచుకున్నారు ఎవరిని చూసి ఏడుస్తున్నారు చూసుకోండి కొన్ని కష్టాలు ఇవన్నీ ధ్యానిస్తామంటే కాబట్టి పోయినా పోయిన సారి పోయినా బహుశా కోట మనం ఈ వాక్యాన్ని దేవుడు అప్పుడు పెద్దలలో ఇస్రాయీల పెద్దలలో నుండి డెబ్బై మంది నా పోగు చేసి ప్రత్యక్ష వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలబడవలేదు అయితే ఇది ఆశ్చర్యం ఏంటంటే శరీరానికి ఆత్మకు యుద్ధము అనేది ఈ ఈ అధ్యయనం నుంచి నేర్చుకుంటున్నా శరీరం మీద విజయం పొందాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం నీకు చాలా అవసరం కానీ నీలో కూడా ఆత్మ ఉంది కదా జీవ ఉంది కదా దానికి ఎందుకు మనం అవకాశం ఇస్తలేం ఎందుకు అవకాశం నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిస్తేనే శరని విజయం పొందగలమా వాళ్ళు ఆత్మ అభిషేకం లేని వాడు పొందలేడా శరీరం మీద పొందుతున్నారు కదా అన్నిలలో చూస్తే నేను వాడు ఏ ఏకాదశి అని ఇదని అదని ఇదని అదని సోమవారం మీదని మంగళవారం మీద తినని తినడా శనివారం తిననే తినడు ఉత్తరు కాఫీ టీలు తాగుతారు వాడు చేస్తున్నాడు వీడే చేస్తున్నాడు అంతే తేడా కాబట్టి ఇక్కడ డెబ్బై మందిని దేవుడు ఇస్రోల్ పదల నుంచి పెద్దవాళ్ళని ఎన్నుకోమన్నాడు అయితే మోషే మరియు యహోశుభ తో పాటు ఈ డెబ్బై మంది రావాలా అంటే డెబ్బై రెండు యాక్చువల్గా అయితే డెబ్బై రెండు రావాలా అయితే అక్కడ మనకి డెబ్బై కనిపిస్తారు తక్కిన ఇద్దరు కనిపించలేకపోయిన నేను పోయిన నేను మీకు చూపించిన డెబ్బై మందే అక్కడికి వచ్చారు ఆ డెబ్బైలో మోషే ఉన్నాడు యహోశుభ ఉన్నాడు తర్వాత అరవై మంది ఉన్నారు పెద్దలలో ఆ ఇద్దరు వ్యక్తులు మటుకు రాలేదు వాళ్ళు పాలయంలోనే ఉండిపోయినారు కానీ దేవుడు దర్శించినప్పుడు దిగొచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కానీ వారి మీదకి వచ్చింది పరశుదాత్మ నేను విప్పించిన ఇది బైబిల్లో మొట్టమొదటిసారిగా పరశుదాత్మ అభిషేకము గురించి చూస్తాం మనం బైబిల్ అంతట్లో ఇంకెక్కడ దీనికి ముందు లేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అయితే మొన్న గురించి కొంచెం క్లుప్తంగా మనం ధ్యానిస్తే అది కొత్తిమీర గింజలాగా ఉంది కానీ దాని రంగు తెలుసా ఎవరికన్నా కొత్తిమీర అంటే గోధుమ గోల్డ్ కలర్ లో ఉంటుందన్నా కొత్తిమీర గింజ అంటే ధనియాలు కదా ధనియాలు ధనియాలు ఎండిది గోధుమ కలర్ ఉంటుంది పచ్చిదేమో గ్రీన్ కలర్ లో ఉంటుంది కానీ ఇది ధనియాలు అనే కొత్తిమీర గింజలు అంటే ధనియాలే కొత్తిమీర కానీ దాని రంగు ఎట్లా ఉందనేది దాని రంగు ఎట్లా ఉందంటే మన ఇంగ్లీష్ లో ఉంది బ్రదర్ అది దాని రంగు గురించి తెలుగులో ఉందా ఇందాక చూసినాం మనం వాక్యం సంఖ్యాఖండంలో మనం చూస్తున్నాము ఏడవ వచనం పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో ఆ మన్న కొత్తిమీర గింజ వలె చూపునకు అది బోలము వలె ఉండేను ఇప్పుడు చూడండి కలర్ బోలం కలర్ తెలుసా మీకు ఎట్లుంటుంది సాంబ్రాని బోలం ఎట్లుంటుంది కలర్ కొంత బ్రౌన్ కలర్ కొంత బ్లాక్ మన గమ్ము బోలం అంటే గమ్మే కదా చెట్టు నుంచి వచ్చే గమ్ అది ఆ సాంబ్రాని బోలము కొంత పసుపు పచ్చ కొంత బ్రౌన్ కొంత గోల్డ్ కలర్ కొంత బ్లాక్ కలర్ మిక్స్ ఉంటాయి కొన్ని కొన్ని బోలం బ్లాక్ కలర్ ఉంటాయి సాంబ్రాన్ని అయితే పసుపు పచ్చ రంగులు ఉంటాయి బోలం మటుకు కొంచెం డార్క్ మన ఖజ్జూర పండు రంగులు వస్తుంది అది బోలం కాబట్టి మొన్న ఆ టైప్ అట్లా ఉండే అని చెప్తుంది అది తిన్నారు కదా బాగా మెచ్చుకున్నారు కానీ తర్వాత వారికి దాని మీద పొత్తిగా ఆసక్తి లేకపోయాయి కాబట్టి ఒక విషయం ఏంటంటే ఏదో ప్రపంచంలో అంటే పరలోకంలో ఉన్న ఆహారాన్ని భూమి దేవుడు వీళ్ళ అంటే చూడు ఎటువంటి ఆహారం నేను మీకు ఇస్తున్నానని ఆహారం దీన్ని కూడా వాళ్ళు తృప్తి పడలేకపోయినారు ఐగుప్తులో రకరకాల జీవరాశులని తిని కూడా తృప్తి లేకపోయింది వాళ్ళకి అందుకు మనుషుల శరీర మనుషులు ఎప్పుడు శారీరకంగానే ఉంటారు అనేది దేవుని హృదయం వీడికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వకపోతే వీళ్ళు ఇట్లనే నశించిపోతారు కాబట్టి ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు యుద్ధం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి అవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే నీ హృదయంలోనే జరుగుతున్నాయి తర్వాత ఈ డెబ్బై మంది పరిశుదాత్మ పొందుకున్నారు కానీ వాళ్ళకి పరుశుదాత్మ ఆసక్తి లేదు మాంసమే ఆసక్తి తర్వాత మాంసం వచ్చినట్టు మీకు తెలుసు పూరిలను పంపించిన దేవుడు అని వచనంలో మనం చూస్తాము దాని తర్వాత పదకొండు పదకొండవ అధ్యాయము పద ముప్పై వచనంలో తెగులతో దేవుడు వాళ్ళని ముట్టిండు మొత్తండు ఫినిష్డ్ చాలా మంది చనిపోయారు అక్కడ చాలా మంది చనిపోవడం వాళ్ళని అక్కడిని వాళ్ళని పూడ్చిపెట్టేసారు వాళ్ళు వాగ్దన దేశంలోకి పోలేకపోయినారు కాబట్టి మనము ప్రభు కొరకు జీవించాలంటే మటుకు పరశురాత్మ అభిషేకం చాలా అవసరం అనేది మనం పోయిన వరం దీర్ఘంగా ధ్యానించినాం మనం యోహాన్సు వార్త పదహారవ అధ్యాయంలో ఎనిమిదవ వర్షాలు చూసినాము పాపం ఒప్పించుటకు నీతిని మరియు తీర్పు గురించి ప్రకటించటకు పరశుదాత్మ అనుగ్రహించబడిందని కాబట్టి పరిశుదాత్మ అభిషేకం లేకుండా మనం మటుకు ఎట్టి పరిస్థితిలో ఆయనకి ఇటులుగా ఉండలేం ఆయన కుమార్లాగా ఉండలేం ఒకవేళ పరిశుదాత్మ నడిపింపు లేకపోతే బహుగా ప్రాముఖ్యమైన విషయం అది కాబట్టి అదే మనము లూకాసు వార్త పదవ అధ్యయనాలకు వస్తే ఇది తిరిగి నెరవేరిందని నేను రుజువుపరుస్తాను ఎందుకంటే మనకు స్పెషల్ గా మన గ్రూప్కి దేవుడి ఒకటి బయలుపరిచింది ఏంటంటే ప్రాఫెటిక్ ప్యారలల్స్ వాటిని ప్యారలల్ అంటే తెలుగులు ఏమంటారు కానీ ప్యారలెల్ నేను చూస్తున్నాయి సమాంతరం ప్యారలల్ అంటే సమాంతరం అంటే పాత నిబంధన కాలంలో జరిగింది క్రొత్త నిబంధన కాలంలో జరుగుతుంది అనేది ప్యారలెల్ అంటం ప్రాఫెటిక్ ప్యారలల్ అంటే ప్రవచనాత్మకమైన సమాంతరం తెలుగు కొంచెం కష్టమే కదా ఎందుకంటే అటువంటి తెలుగు మనం మాట్లాడడం కాదా మనం వాడుకో భాష మాట్లాడతాం ఇదేమో గ్రాంథికమైన భాష ఇప్పుడు నేను చెప్పిన పదాలు ప్రవచనాత్మకమైన సమాంతరం పాత కాలంలో జరిగినదే కృత కాలంలో జరుగుతుందనేది లూకాసు వార్త పదవ అధ్యయనంలో యేసు ప్రభు ఇక్కడ పంపిస్తున్నాడు అక్కడనేమో తండ్రి డెబ్బై మందిని ఆహ్వానిస్తున్నాడు కొత్త నిబంధనకి వచ్చేటప్పటికి రోల్స్ రివర్స్ అవుతాయి అక్కడ దేవుడు ఆహ్వానిస్తున్నాడు డెబ్బై మందిని పరశుదాత్మ అభిషేకం కొరకు పొందుకున్నారు వాళ్ళందరూ ఇద్దరు మటుకు ఉండి ప్రవచిస్తున్నారు తర్వాత లూటాస్ వార్త పదో దానికి వచ్చేటప్పటికీ కుమారుడు డెబ్బై మందిని పంపిస్తుండు అక్కడ తండ్రి డెబ్బై మందిని ఆహ్వానించిండు అని మనం చూసినాం అది మొట్టమొదటి పరిశుదాత్మ అభిషేకానికి సంబంధించింది ఇక్కడ చూడండి లోకాసువార్థ పాదరికి మొదటి వర్షంలో అటు తర్వాత ప్రభువు డెబ్బై మంది ఇతరులను నియమించి తను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను చూడండి అంటే తండ్రి హృదయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఆయన హృదయం ఏంటంటే ఈ డెబ్బై మందిని అభిషేకిస్తే ఈ డెబ్బై మంది తక్కిన వాళ్ళని అందరినీ పోయి నడిపిస్తారు వీరు తల వీరు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఇస్రాల్ ప్రజలు అందరూ ఆ శారీరకమైన జీవితం నుంచి బయటకు వస్తారు అంటే పాపపు జీవితం నుంచి రక్షణ అనుభవంలోకి వస్తారు అది ఆత్మీయ స్థుతి శరీరం నుంచి ఆత్మకు రావడం అంటే ఏంటంటే పాపం నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి రావడం పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ అనుభవంలోనికి రావడం నూతన జన్మలకు రావడం అది అర్థం అయితే ప్రభు డెబ్బై మంది తన శిష్యులు అప్పటికి డెబ్బై మంది ఉన్నారు అనే శిష్యులు పన్నెండు మంది డెబ్బై మంది అయినారు లూకస్ వార్తల పదవా దగ్గరప్పటికీ కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరినీ దేవుడు పంపిస్తుండ అక్కడ మనం చూస్తాం మన ప్రభు వాళ్ళ మీద ఊదినట్టు కూడా చూస్తాం కదా శిష్యుల మీద ఇరవై అధ్యాయులు చూస్తాం చూడండి ఒకసారి యోహాన్సు వార్త వ్యూహాను సువార్త ఇరవై అవ అధ్యాయం యుహానుసువార్త చూడండి ఇరవై అవ అధ్యాయం ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదగా ఊది పరుశుదాత్మను పొందుడి కాబట్టి చూడండి పరుశుదాత్మ అభిషేకం ఎవరిస్తారు అంటే తండ్రి ఇస్తాడు కదా మోసే దగ్గర ఉన్న డెబ్బై మంది పండుగోత్రికల నుంచి ఏర్పరచబడ్డ పెద్దవాళ్ళు డెబ్బై పెద్ద పెద్ద మనుషులు వారి మీద తండ్రి అక్కడ పరుశుదాత్మ ఇచ్చిండు ఊదిండు ఇక్కడ కుమారుడు పరశుదాత్మను చూస్తున్నాడు అంటే వీళ్ళంతా ఐక్యత కలిగిన వాళ్ళు అన్నట్టు కదా తండ్రి కుమారుడు పరుశుధాత్మలో ఒకటే అనేది జ్ఞాపకం చేయబడుతుంది మరోసారి మనకి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరశుదాత్మను పొందుడి తర్వాత ఇరవై మూడవ గురించి కొంతకాలం కింద ఒకసారి చూపించిన ఈ డెబ్బై మంది లేక పన్నెండు మంది లేక శిష్యులు ఆయన విమడించేవారు మీరు ఎవరి పాపములు క్షమించారో అవి వారికి క్షమిపబడును ఎవరి పాపములు మీరు నిలిచిండుటని ఇద్దరో అవి నిలిచిండునని వారితో చెప్పాను ఆశ్చర్యం ఉంటుంది కదా పరశుధాత్మ అభిషేకం పొందిన వాడు పాపం ఎవరి పాపంలకు క్షమించే యోగ్యతను వాళ్ళకి ఇచ్చిండు అంటే మీరు దీన్ని ఇంగ్లీష్ లో చూస్తే తేడా ఉంటుంది ఇంగ్లీష్లో ఏంటంటే మీకు ఎవరు అన్యాయం చేసిండ్రో వాళ్ళకి క్షమించమడం మిమ్మల్ని హింసించిన వారిని క్షమించడం కొంచెం కష్టమే ఈ వాక్యం దర్ణించడం కానీ మనం ప్రార్థన చేస్తాం ప్రభా ఇతని పాపంలో క్షమించినైనా అంటే చెయ్యడా మన అక్కడనే ప్రార్థన చేస్తాం కదా హాస్పిటల్లో చనిపోతున్న పేషెంట్ ఉంటాడు అతని దగ్గర పోయి ప్రార్థన చేస్తాడు ప్రభా ఈ బిడ్డ పాపములు క్షమించినైనా మీ సన్నిధిలో చేర్చుకో ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విట్టడా ఈ వాక్యం ప్రకారంగా ఇరవై మూడవ వచ్చిన ఆ యొక్క దేవుడు ఇక్కడైతే దేవుడి బిడ్డలకి అటువంటి ఆధిక్యత ఇచ్చి దాన్ని మనం బహు జాగ్రత్తగా పాటించాలా లేకపోతే ఏమవుతుందంటే మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు కాబట్టి ఆయన వారి మీద ఊది పరుషురాత్మను పొందుడి అంటున్నాడు కాబట్టి లుకసువార్త పదవి వచ్చేటప్పటికీ ఆయన డెబ్బై మంది నియమించి వాళ్ళందరినీ అభిషేకించి పంపించినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ తర్వాత ఏముంటుందంటే రెండో వర్షంలో పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నండు కోత విస్తారంగా ఉండేది కానీ పని వారు కొద్ది మంది ఈ రోజు కూడా సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది సేమ్ స్టోరీ కోత విస్తారంగా ఉంది ఎంత మంది ఉన్నారు నాకు ఇదొకటి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అనేక ప్రాంతాల్లో పోయి సువార్త ఇప్పుడు మిషనరీస్ వచ్చినారు ఎంతమందిని మార్చుకోరు మన దేశంలో చాలా మారినరు మన దేశంలో పబ్లిక్ మీటింగ్స్ ఎలా తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు అనేసి బయటికి సీక్రెట్ క్రిస్టియన్స్ అయితే కొన్ కొన్ కొన్ని లక్షలల్లో ఉంటారు మనుషులు బయటికి చూపించుకోరు వాళ్ళు ఎక్కడ రికార్డ్స్ అలా చూపించుకోరు ఎందుకంటే జాబ్స్ పోతాయి అనేసి చదువులు పోతాయని నా దగ్గరే చాలా మంది స్కాలర్స్ ఉన్నారు క్రిస్టియన్స్ కానీ ఎప్పుడు చెప్పుకోరు క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్స్ తోని చదువుకుంటున్నారు వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకోరు ఏ రోజు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారంటే చెప్పుకొని చెప్పుకోరు కానీ నేను వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి పోయినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు అంతా క్రిస్టియన్సే వాళ్ళ ఇంట్లో అవన్నీ బొమ్మలు ఉంటాయి ప్రార్థనలు చేస్తారు వీళ్ళు మటుకు చేయరు ఎందుకంటే బాహటంగా చూపించుకుంటే పోతాయి ఉద్యోగాలు చదువులు అట్లా తయారైంది దేశంలో కాన్స్టిట్యూషన్ అట్లా రాసి పెట్టుకున్నారు అన్యాయం జరిగింది నో డౌట్ క్రైస్తవులకి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు ఎవరు చేయరని కూడా మనకు తెలుసు ఎవరు చేయరు మనకు తెలుసు అని అన్యాయం జరిగింది సాంఘిక పరంగా ఆలోచిస్తే కానీ ప్రభు మటుకు న్యాయం చేస్తూనే ఉన్నాడు మనకి కానీ నీతి గల న్యాయవాది కాబట్టి ఉద్యోగాలు పోతైన భయంతో సైలెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు కానీ మనకు మటుకు ప్రభు గవర్నమెంట్ జాబ్స్ లేకున్నా గవర్నమెంట్ జాబ్స్ అన్ని రిజెక్ట్ అయినాయి చేతి వరకు వచ్చిపోయినాయి అన్ని జాబ్స్ కానీ ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే దేవుడు ఉన్నత స్థితిలో పెట్టిండాను అన్ని విషయాలలో ప్రకృతి సహజంగా సాంఘిక ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలలో వాళ్ళందరికంటే బాగుపెట్టిండి వాళ్ళకి ఏం లేదు కూర్చున్న కాడికి జీతం వస్తుంది నేనేమో నిలబడి సంపాదించుకుంటున్నా అంతే తేడా కాబట్టి మనం నేర్చుకోవాలా ఈ విషయాలు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు కోత చేయలేవు కోతకు పనికి రావు తర్వాత మూడో వర్షంకి వస్తే మీరు వెల్లుడి ఇదిగో తోడెళ్ళ మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కాబట్టి గొర్రెపిల్లలాగా ఉన్న మనము తోడేళ్ళ మధ్యలో సేవ చేయాలంటే మనకు తెలుసు తోడేళ్ళంటే అవి తేళ్ళు తేళ్ల మధ్యలో మనం సేవ చేస్తాం కానీ తేళ్లు మిమ్మల్ని కాటేయకుండా నువ్వు కాపాడుకోవాలా నేను నువ్వు తప్పించుకుంటూ ఉండాలంటే పరశుదాత్మను అడిపింపు ఉండాలా అని చెప్తే ఇట్ల పట్ల పోయి ఇట్ల పట్ల ఐడియాస్ ఇస్తూ ఉంటాడు మనలో ఉండి అందువరకు మనకు పరశుదాత్మ అభిషేకం చాలా అవసరం కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశం ఇప్పుడు చెప్పించేసి వాక్యం నేను ఇచ్చేస్తాను పశు ఆత్మలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మొదటిదిగా మనం చూసినాము నిన్న తిన్న పోయిన మొన్న దిన మొదటి అధ్యయనం మొదటి మూడు వర్షాలలో దేవుని యొక్క ఆత్మ నీటి జలముల మీద అల్లాడుచుండడం విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం తర్వాత అంటే మొదటి నుంచి కూడా దేవుని యొక్క ఆత్మనే ఉన్నది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు అంటే దగ్గర దగ్గర నాలుగు వేల సంవత్సరాల క్రితం మాట ఇది అంటే ఈ రోజుకి ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాల నుంచి పరిశుధాత్ముడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం మనం ఇది కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం అపోస్తల పరశురాత్వం పొందుకున్నది కాదు ఆది మనం చూస్తున్నాం ఆది అంతే దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాను భూమి ఆకాశంలోనే సృజించాను అగాధ జలంల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండేను అని మనం చూస్తున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది పరిశుదాత్ముని యొక్క పని తర్వాత మనము పోయిన వరం చూసినాం పోయిన సార్ దావిది రాజు ప్రార్థన పరశుదాత్మ లేకుండా నేను ఎక్కడికి పోలేను ఎక్కడికి పోగలను బహు కష్టం పరశుదాత్మ లేకపోతే మనం ఎక్కడికి పోలేం అది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో వచనంలో దాని తర్వాత నా ఆత్మ మనుషులతో ఎప్పుడు వాదించదన్నాడు ఆది కాండం అధ్యాయం మూడవ వచనంలో అది నేను పాయింట్స్ దృష్టిలో పెట్టుకున్నాం మళ్ళా మర్చిపోతామేమని కానీ పరశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం చూసినాము దేవునితో సమాధాన పరుస్తుంది అందు కొరకు మనకు పరశురాత్మ అనుగ్రహించబడింది లేకపోతే దేవునికి మన మీద ఉగ్రత అట్లనే ఉంటుంది మనం చూస్తాం కూడా పరశుద్ధాత్మ మొట్టమొదటిసారి మనం పాత కాలము నిరుగమ్మకాండం పదకొండోది నెలలు వచ్చినట్టు మనం చూస్తున్నాం దాని తర్వాత చివరి పరిశుధాత్మ అభిషేకం ఎక్కడుందనేది కూడా చూసినాం గతంలో అది ఇద్దరు సాక్షుల మీద ఇద్దరు సాక్షుల మీద పరుశుదాత్మ ప్రడం మనం చూసినాము దాని తర్వాత అక్కడికి క్లోజ్ అన్నట్టు ఇంకా పరుశురాత్మ గురించి మనం ధ్యానించాం అక్కడ ఎక్కడ కూడా అది లాస్ట్ అన్నట్టు ఫస్ట్ టైమో ఆది కండలు నిర్గమ కణాలు చూసినాం లాస్ట్ టైమో ప్రడంబంధం చూస్తున్నాం అంతే అయితే యోవేలు ప్రవచనం గురించి మనం ధ్యానించినప్పుడు ఆయన అంత్య దినంల మీద అన్నాడు కదా అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కొమరిస్తా అన్నాడు యోవేలు ప్రవచనం రెండవ అధ్యాయము 228 ట్వంటీ ఎయిట్ అట్లా మేము బట్టి కొట్టటోళ్ళము ఆ రోజల్లో అర్లీ డేస్లలో యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఒకసారి చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ బహు ప్రాముఖ్యమైన ప్రవచనం ఇది తరువాత అన్నాడు అంటే ఎప్పుడు అది తరువాత అంటే దానికి పైన కదా ఇరవై ఏడవ అప్పుడు ఇస్రాయల మధ్య మధ్యనున్న వాడను నేనే అని నేనే మీ దేవుడి నేను యహోవననీయు నేను తప్ప వేరు దేవుడు ఒక మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడని సిగ్గునందక ఇందురు తరువాత కాబట్టి చూడండి ఓల్డ్ టెస్ట్మెంట్ ముగింపు తరువాత నేను సర్వ మీద నా ఆత్మను కుమ్మరింతును ఇక్కడ సర్వ ఇంగ్లీష్ లో మటుకు ఆల్ ద ఫ్లెష్ అని అంత శరీరాల మీద శరీరుల మీద నుండి శరీరానికి జనులకు తేడానికి చాలా అంటే జనులు శరీరకు శరీరం కూడా అర్థం చేసుకోవచ్చు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు ఇది బహు ఆశ్చర్యం ఉంది కదా మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు ఇది ఆత్మీయమైన సత్యం అర్థం చేసుకోవాలా మీ సేవలో రక్షణ వాళ్ళు మీ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ప్రవచనములు చెప్తారంట ప్రవచించడం వేరే ప్రవచనములు చెప్పడం వేరే ఈ విషయం అర్థం చేసుకోండి ప్రవచించడం అంటే ఆత్మ బహు బహుగా బలంగా వచ్చినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయి ప్రవచించేది కానీ ప్రవచనములు చెప్పడం అంటే బైబిల్లో చెప్పబడ్డ ప్రవచనాలను ధ్యానించి చెప్పడం తర్వాత మీ ముసలి వారు కళలు మీ యవనులు దర్శనములు చూచుదురు తర్వాత ఇరవై తొమ్మిదో చూడండి ఆ దినములలో నేను పని మీదను పని మీదను నా ఆత్మను కుమరింతును ఎవరి గురించి మాట్లాడుతు చెప్పండి పని నేను ఆ దినంలో నేను పనివారి మీదను పని మీదను నా ఆత్మను కుమరింతును అంటే కుమారులు వేరే కుమార్తెలు వేరే పనివారు వేరేనా పని కత్తెలు వేరేనా బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైనా వాక్యం ధ్యానిస్తేప్పుడు ఇట్లా జాగ్రత్తగా మనం సర్వ అంటున్నాడు దాని తర్వాత కుమారులు కుమార్తెలు అంటున్నాడు దాని తర్వాత ముసలివారు అంటుడు యవనులు అంటుడు దాని తర్వాతనే పనివారు పని రెండు గ్రూప్స్ ఇవి పనివారి మీదను పని కథల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశం అందును భూమి మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచేదను ఇవన్నీ అనేది అక్కడ సంబంధించిన విషయాలు అయితే ఇది అంత్య దినంలలో అని చెప్తున్నాడు కదా తరువాత తరువాత అంటేనే అంత్య దినంలు అది మనము ఆ అపోస్ల కార్యాలకు వచ్చేటప్పుడు కూడా వాటిని ఆ రీతిగానే చూస్తాం ఇంగ్లీష్లో మటుకు పనివారు పని సర్వెంట్స్ అండ్ హ్యాండ్ మేడ్స్ సర్వెంట్స్ అండ్ హ్యాండ్ మేడ్స్ అని ఉంది చాలా వారి మీద కూడా కుమ్మరిస్తున్నాడు పరసాత్మ అంటే ఓ ఆత్మీయ స్థితిని అర్థం చేసుకుంటే మటుకు దేవుని సేవకులు సేవకురాడ్లు అని కూడా అర్థం లేదంటే నీ దగ్గర పనిచేసేవాళ్ళు అని కూడా అర్థం ఒకళ్ళు బిజినెస్ మ్యాన్ అనుకుంది ఎవరైనా పనిచేసే వాళ్ళు అని అట్లా అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి మీద తన యొక్క ఆత్మని కొమరిస్తా అని చెప్తున్నాడు దేవుడు ఎందుకు అంటే శరీరకంగా ఉండకుండా ఉండాలంటే శరీరాన్ని ఛేదించుకోండి అంటే పరిశుధాత్మ అభిషేకం మనకు అవసరం అందుకే అపోస్ల కార్యం ఇప్పుడు అపోస్ల కార్యము రెండవ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం అపోస్ల కార్యము రెండవ అధ్యాయము ఇది అవసరం కదా యోవేలు కూడా రెండవ అధ్యాయమే అపోస్ల కార్యం కూడా రెండవ అధ్యాయమే కొన్నిసార్లు తగులుతూ ఉంటాయి మనకి అపౌష్ట కార్యము రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాను చూడండి ఒకసారి అంత్య దినంలో ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యోన దర్శనములు కలుగు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు ఆ దినములలో నా దాసల మీదను నా దాసరాడ్ల మీదను నా ఆత్మను కుమరించదురు కనుక వారు ప్రవచించెదరు అదే కేవలం ఆ యువలు చెప్పిన ప్రవచనానే తిరిగి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా అది ప్రాముఖ్యంగా ధ్యానించాల్సింది యవనులు దర్శనంలు చూస్తారు వృద్ధులు కలగరు తర్వాత దాసుల మీదను దాసరా మీదను ఆత్మను గమనించేదాన్ని కాబట్టి సాధారణంగా దాసులు దాసరాండ్లు అంటే వర్క్ బిజినెస్ లో ఎంప్లాయీస్ అన్నట్టు రీతికి చెప్పాలంటే కూడా వాళ్ళ మీద కూడా పరసాత్మక గమనిస్తా అంటాడు ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలంటే కుమారులు కుమార్తెలు అంటే మీకు తెలుసు కుమారులు కుమార్తెలు అంటే రక్షింపబడ్డ వాళ్ళు వాళ్ళు దాసులు దాసులు అంటే ఎవరు మనకు తెలుసు అబ్రాహ్ముకు దాసి ఉండే దాసి కుమారుడు వారసుడు కాడని తెలుసు మీకు కాబట్టి దాసులు అంటే రక్షణ అనుభవం లేనివారు వారి మీద కూడా అనుభవిస్తున్నాడు అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా రక్షిస్తా అంటున్నాడు దేవుడు లేకపోతే పరుషుత్మ అభిషేకం ఉండదు కదా ప్రతి ఒక్కరిని వాళ్ళు వేదం లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులుగా తయారు కావాలా అది పాయింట్ అన్నట్టు అక్కడ చివరిగా నేను చెప్పాడు అందరూ ఆత్మస్వరూపులుగా తయారు కావాలనేది అందుకు ప్రతి శరీరం అన్నాడు కదా ప్రతి జనం మీద సర్వ శరీరాల మీద సర్వ జనం మీద శరీరం ప్రతి శరీరం మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తా తర్వాత మన వ్యూహన్సు వార్త పదహారో అదే చూసినప్పుడు పదమూడవ వచనంలో కూడా పరిశుధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తారన్నాడు సర్వసత్యం హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్ సర్వసత్యంలో నడిపిస్తున్నాడు కాబట్టి మనము అడుగడుగున ఈ సత్యలను గ్రహిస్తూ ముందుకు పోతుంటేనే సర్వసత్వంలో పోగలం అయితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది ముఖ్యంగా ఈ పదమూడవ వచనంలో చూస్తున్నాం యోహాన్సు వార్త పదహారవ అధ్యయము పదమూడవ వచనంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి చూపించాలా నీకంటే పరశుదాత్మ నడిపింపు అవసరం ఎందుకంటే దేవుడు అన్నాడు తన దాసిన ప్రవక్తలకు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఆయన ఏం చెయ్యడు మళ్ళీ నీకు బయలుపరచాలంటే నీకు పరశురాత్మ సహాయం అవసరం పరశుదాత్మ తర్వాత పరశుద్ధాత్మ కొన్నిసార్లు స్వరంతో వినిపిస్తూ ఉంటాడు నీ స్వరం వస్తూ ఉంటాడు అది కొన్నిసారి రూపకంగా కొన్నిసార్లు చిహ్నా పరంగా కూడా చూపిస్తుంటాడు అది మనం గ్రహించాలా అందుకో ఆత్మీయంగా మనం ఎదగాలం అయితే ఈరోజు బలహీనత ఏంటంటే భవిష్యత్తు గురించి తెలుసుకున్నాను అందరికీ ఆశనే అందుకు రోడ్ మీద రామచిలక పెట్టుకొని కూర్చుంటాడు వాళ్ళ దగ్గర పోయి చేయి రామచిలక ఏదో ఒక కార్డు తీస్తుంది ఆ కార్డు చదివి వాడు చెప్తాడు నీ భవిష్యత్తు గురించి కొందరేమో నక్షత్రాలు రాశి ఫలాలు వార ఫలాలు చదువుకొని నేర్చుకుంటారు వాళ్ళ గురించి భవిష్యత్తు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తారు కానీ నీకు అవి అవసరం లేదని చెప్తుంది ఈ వాక్యం అది ముఖ్యమైన పాయింట్ నేను ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఎవరి దగ్గర బోన్ అవసరం లేదు నీకు పరిశుధాత్మ సాయం అవసరం రాశి ఫలాలు వార ఫలాలు అవసరం లేదు నీకు సంఖ్యలు అవసరం లేదు నీకు నక్షత్రాల కదలికల నీకు అవసరం లేదు నీకు కావాల్సింది పరిశుధాత్మ నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే నీ పరిశుదాత్మ అవసరం ఈ భవిష్యత్తు ఎట్ల ఎట్లుండబోతుంది ఆయన బయల్పరిచేది దేవుడు అందుకే ఒక్క వాక్యం నేను చూపించేస్తే ముగించేసేసుకున్నానము ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యము ఎప్పటికీ మర్చిపోనిది అది మన హృదయలో రాస్తూ పెట్టుకోవాలి వాక్యం పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం ఇది నీకు బాగా అర్థమైతే నీ సేవ అద్భుత రీతిగా ముందుకు వెళ్తా ఉంటది దేవుడు దాన్ని ఆశ్రయిస్తాడు చూడండి దేవుడి నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండేడి ఫస్ట్ పాయింట్ అంటే నీకు ఏ కృపా వారం ఇచ్చినా కానీ నీకు అనుగ్రించబడ్డ కృప ఒక్కొక్కొక్క రీతి ఇస్తాడు దేవుడు సోదరికి వివేచన అవి తర్వాత ఎప్పుడన్నా చూపిస్తా ఆ గిఫ్ట్స్ పది వారాలు కదా ప్రతి తొమ్మిది వారాలు అంటారు కానీ కరెక్ట్ పది ఉంటాయి అవి ఆయన నేను చూపిస్తున్న తర్వాత ఎప్పుడన్నా ఒక దాని వెంబడి ఒకటి డీటెయిల్ గా చూస్తాం మనం కొంత కాలం పోయినా కానీ అయితే నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుడు అంటే దేవుని గృహం అంటే దేవుని సంఘం దేవుని సేవకుడు ఎట్లా ఉండాలా అంటే మంచి ఆ గృహాన్ని మంచి నడిపించాలా సంఘాన్ని మంచి నడిపించాలి సేవని బాగా నడిపించాలా నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనికొకడు ఒక్కొక్కడు కృపవరం పొందిన కొలది ఒక్కొక్కడు అంటే ఒక్కొక్కరికొక రీతిగా కృపవరం ఇస్తారు కాబట్టి దేవుడు తనిష్టం చెప్పున ఒక్కొక్కడు కృపవరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడు ఇది పాయింట్ నీకు వరం ఉంది కాబట్టి నువ్వు స్పెషల్ అనుకోవద్దు ఇప్పుడు నాకు నాకున్న వారాలను బట్టి నేనేం స్పెషల్ అనుకోను నేను ఫుల్ లోయ లెవెల్కి వెళ్ళిపోయినా ఇంకా లోతుకి కూడా బోత కావాలంటే లోయలనే ఉండాలని తలుచుకుంటే నేను ఎప్పటికైనా లేకపోతే కష్టం ఎందుకంటే చూడండి నీ జీవన విధానం ఎట్లా ఉండాల సేవలో అంటే ఏసు ప్రభుకున్న పన్నెండు మంది శిష్యులలో బహుగా ప్రభుని ప్రేమించిన వాడు కదా ఆయన ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు చూసినా యేసు ప్రభు రమ్మను అనుకునే ఉంటున్నాడు ఈ తగ్గిన వాళ్ళంతా అటు ఇటు మంది అదే రీతిగా మార్తా మరియల గురించి చూపించిన ప్రిద్దర్ సాక్షులు వాళ్ళు మరి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొంది నువ్వు ఈ సత్యం గ్రహించాలా ఆయన రొమ్మున ఆనుకొని ఉండడం నేర్చుకోవాలా అది ఆ కొండ అనుభవం అంటే రొమ్ము అంటే పైన స్థలం కదా కానీ లోయ అనుభవం అంటే కాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి లోయ అనుభవము కొండ అనుభవాలు మనకు బహు ప్రాముఖ్యమైనవి ఆయన రొమ్మున ఆనుకోవాలా అతన్ని ప్రేమించడం నేర్చుకోవాలా నువ్వు ఎన్ని పనులు చేసి అనేకమైన పనులతో అలసిపోయి కూడా ఇతర శిష్యుల ఉంటే వేస్ట్ నేను ఎక్కడెక్కడో ఊరికెత్తున్నాను పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నాను వాడు పిలిస్తే విడిపిస్తే వాడు పిలిస్తే విడిపిస్తే పోతున్నాను అనేసి నువ్వు పోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన అంటే నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదు ఉత్తమ దాన్ని నువ్వు ఎన్నుకోలేదు నా కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకో లోయా అనుభవానికి పో నా కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి ఆ అనుభవం రుచి ఆ శ్రమను పొందగలవా ఆ శ్రమను రుచి చూడగలిగితేనే కానీ నా రోము నా అనుకోలేవు కాబట్టి లోయ కొండ అనుభవాలు ప్రభు మనకు అందరికీ అందుకొరకు మనకి పరిశుధాత్మ అవసరం పరిశుదాత్మ ఉన్నప్పుడు నువ్వు కొండ అనుభవంలో విరగవు లోయ అనుభవంలో దేవుని దేవుని దూషించవు కాబట్టి అటువంటి అనుభవాలలో ప్రభు మనల్ని నడిపించాలా అది బహు ప్రాముఖ్యమైనది మన జీవితాలలో అందుకే పేదరు చెప్పిన విధానంగా మంచి గృహ నిర్వాహకుండా మనం ఉండాలా ఎవరిని కించపరచద్దు ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు అని వెనకల మొహమ్ మీదనే కానీ వెనకలనే కానీ చెప్పచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక మంచి మంచి భాగు ఇతర భాగల గురించి మనం ఆలోచించే వాళ్ళం కాబట్టి ఖండించాలా ప్రేమతో బుద్ధి చెప్పాలా వెనకల మటుకు మాట్లాడద్దు అది మంచిది కాదు మనకి వెనకల మాట్లాడితే నువ్వు వేసిదారకుండా అన్నట్టు కాబట్టి మొహమ్ మీదనే చెప్పచ్చు ప్రేమతో కఠినంగా కాదు ద్వేషంతో కాదు ప్రేమతో చెప్పాలా తర్వాత తర్వాత ఒక్కొక్కరికొక ఉపహారం ఉంది కాబట్టి ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి మనం ఒక్కరికొకరు సేవలు చేసుకోవాలి నేను ఏదో పెద్దోని అనేసి నేను చిన్న వాళ్లకు సేవ చేయగలి నేను పోతాను ఎంత దూరమైనా పోయి సేవ చేసేస్తాను వాళ్ళు చదువుకోన వాళ్ళనే కాదు చదువుకోలేని వాళ్ళని కూడా నేను సేవ చేస్తా పోయి వాళ్ళకు ఉపచారం చేసేస్తాను వాళ్ళు ఎక్కడున్నా కానీ కాబట్టి మనం అట్లా నేర్చుకోవాలి నేను అంత పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్తలేను నేను కూడా తప్పులు చేసినాను చాలా చేసినా కొన్నిసార్లు చేయలేని స్థితిలో ఉన్నా నేను ఎందుకంటే నాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి ఎన్నని నేను చేయగలను మోసేలా కానిగా గొడగలేను కానిగా చెప్తలేను కానీ కానీ అది నేర్పుతుంది దేవుడు నేను ఒక్కడిని చేయాలేదు అంత సేవ అనుకుంటే నేనేం చెప్తలేను నేను సాధ్యమైన కాడికి నేను ఆతో పాటు అందరినీ తీసుకెళ్తా ఉన్నాను అందరితో చేపిస్తున్నాను అందరూ చేయాలి అందరూ అనుభవపూర్వకం అందరికీ అనుభవం నేనైతే ఈసారి పాస్టర్లకి కలిస్తే మటుకు చెప్పబోతున్నాను నీ సంఘస్తులలో డెబ్బై మంది నువ్వు ఎన్నుకోగలవా ఆ డెబ్బై మందిని నువ్వు ట్రైన్ చేయగలవా నువ్వే ఎందుకు పెళ్లిళ్ళు చేయాలా ఆ డెబ్బై మందిలో కొందరుని ఎన్నుకొని వాళ్ళతో పెళ్లి ఆరాధన నడిపి నీ సంఘంలో ఎవరన్నా చనిపోతే నువ్వే ఎందుకు బూడ్చాలా ఇంకోవరితోనన్నా బూడ్చిపీ నేర్పి అది అసలైన శిష్యరికం శిష్యులను తయారు చేయాలంటే చేయాలి నువ్వే ఎందుకు ఇవ్వాలా బాప్తిజమం వేరే కదా ఇవి నువ్వు చేయకపోతే మటుకు మంచి గృహ నిర్వాహకుడువి కాలేవు కొంచెం కష్టమే కదా చెప్పడం అట్లా నేను చెప్పేసి ఆల్రెడీ మీకు అందరి చెప్పిన మీరే ఇచ్చేసేయండి మీరే చేయండి ఇవన్నీ నేను మీరే సంఘాలు నడిపించుకోండి మీరే బాప్తిజం అలా ఇవ్వండి ఎందుకంటే అది ఆల్రెడీ నేను ఓపెన్ చేయిస్తున్నాను కాబట్టి నా దగ్గర నుంచి అది వెళ్ళిపోయింది ఓపెన్ అయిపోయింది సీల్ ఇంకా మీరు మొహమాట్ మీరు దాంట్లో రెండు ఆలోచన ఉండద్దు వెళ్ళిపోతుండాలా అనేకలని ప్రభుత్వంతో నడిపిస్తూ ఉండాలా మీ సేవలో మీరు అనేకలకు ఆదరణకరంగా ఉండాలా మంచి గృహ నిర్వాహకుడుగా మంచి గృహ నిర్వాహకురాలుగా ఉండాలా ఇతరులకు ఉపచారం చేయడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇతరులకు కూడా ఉన్న అభిషేకం ఇతరులకు కూడా నీ కృపవరం కాబట్టి నీకున్నది వాళ్ళకు ఉండదు వాళ్ళకున్నది నీకుండదు అది పాయింట్ నీకు స్వస్థత వరం ఉంటే నాకుండకపోవచ్చు నాకు ప్రవచన వరం ఉంటే నీకుండకపోవచ్చు కానీ మనము ఒకరిని గురించి వ్యసనపడేది లేదు విరవీగ లేదు ఉపచారం మనం చేయాల అందరికీ అతిథ్యం ఇవ్వాలా సాధ్యమైన కాడి మా శరీరం బలీనతలుంటాయి కొన్నిసార్లు వారే వీడేందిరా బయటలో ఉన్నాడా అంట అని వస్తుంది థాట్ కానీ ప్రభా నన్ను క్షమించిన ఆ థాట్ నుంచి నాకు బయటకు తీసుకురా ప్రభావ ఈ పరుశురాత్మని నేను దుఃఖించనియద్దు ప్రభ దుఃఖపరచద్దు అటువంటి కృపాన్ని మాకు అనుగ్రహించి ప్రభుత్వం ప్రార్థిస్తాం పరిశుద్ధుల తండ్రి మీకు వర్ణాలేసయ్య ఇస్రాయల్ గొప్ప దేవ మీ కృతిగ్ఞత ఈ మధ్యాహ్న కాలం ప్రభావ మీరు అనేక మంది విషయాలు మాకు బయలుపరుస్తున్నాయి అనిపిస్తుంది మీకు ప్రభావ ముఖ్యంగా తండ్రి పరిశుధాత్మ లేకుండా ఒక్క క్షణం కూడా మేము మేము మీ దగ్గర రాలేము నాయనా ఎందుకంటే తల నుంచి వరకు మా శరీరాన్ని కప్పి పూజ చేసింది ప్రభా శరీరము మీ ఎదుట నిలబడలేదు నైనా ఈ పరిస్థితుల్లో మీరు శరీరాన్ని పరిచయం నుంచి కాల్చి వేసినట్టు మనం చూస్తున్నాం పాత నివేదన కాలంలో కాబట్టి నైనా మేము మిమ్మల్ని మీ సన్నిధికి రావాలంటే మీ ఆత్మ మమ్మల్ని కవర్ చేయాల ప్రభా మీ యొక్క రక్తము మా మీద లేకపోతే మీరు మమ్మల్ని స్వీకరించారని కాబట్టి నేను పరశురాత్మించి తొలగించిన దినం అంతా పోగొట్టుకున్నా కానీ మీ యొక్క పరశురాత్మను మేము పోగొట్టుకోవద్దు అది నడిపించి మహిమార్థాన్ని నిలబెట్టుకోమని ఏ స్వీకరిస్తున్నా అని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంప్రణానికి వందలిస్త గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజ్జీ లెక్కలో నిలబెట్టుకున్న ఒక మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడి ఎంతో వందనాలు ప్రభావ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం మాకు అనుగ్రించినానైనా మీ యొక్క స్వరం మాకు వినిపింపజేసినాయినా దాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభావ కృపవారాల గురించి నైనా మీరు మాతో మీకు పరిశుధాత్మ అభిషేకం ఏ రీతిగా ఓ ప్రభా పనిచేస్తుందో ప్రభా ఏ రీతిగా ప్రభావ మమ్మల్ని నడిపిస్తుందో ప్రభా ఒక విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఓ ప్రభావ ఎలాంటి శరీర బలహీనతలు వాళ్ళు లేకుండా ప్రవ్వాటిని షేదించుకోవాల ప్రభావ ఓ ప్రభావ ఆత్మచైతనే శరీరకీలను చంపేయాలని వాక్యం చెప్తుంది ప్రభావ వాళ్ళు ఎలాంటి శరీరమైన క్రీడ ఉండడానికి వీలదు ప్రభావ మీ ఆత్మతో ప్రతి దినే నింపబడాలి ప్రభావ పరిశుధాత్మ అభిషేకం లేకుంటే మీ బిడ్డల మేము కాలేమైనా నిన్ను సంతోష పెట్టలేం ప్రభావ మీ కొరికై మేము జీవించలేం ప్రవ్వా ఓ ప్రభావ నా తండ్రి ఈ లోకాదితమైన జీవితం నుంచి విడలు పొందాలంటే జయించాలంటే మీ ఆత్మ లేకుంటే మేము ఏం చేయలేం ప్రవ్వా అందుకు మీ పరిశుధాత్మను మాకు అనుగ్రహించడాన్ని అయినా గొప్ప దేవ ఎంతో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ అయినా మా జీవితాలు మా హృదయాలు మరోసారి పరిశీలించమని ప్రార్థ్యమైన ఎలాంటి బలహీతలు ఉన్నా కానీ ప్రభావాటి నుంచి మా ప్రజలు కల్పించమని ప్రార్థిష్టమైనా తెలిసి ఏదైతే ఏదైనా తప్పులు చేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం ఎవరి మీద ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడంటే మిమ్మల్ని క్షమించమని ఆ దేశాత్మ మనల్ని తొలగించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ప్రతి క్షణం అయినా అన్నిటిని మేము తాళాల భరించాలా ప్రభావ ప్రేమపూర్వకంగా ప్రభావ మేము ఖండించాలా మనుషులకినైనా ఓ ప్రభా నా తండ్రి ఒక్కరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ అడుగడుగున అవన్నీ మాకు ఎదురైతుంటే ప్రవా వాటి మేము తాళాల భరించాలా ప్రభావ మీకు మనసు లేకుంటే మేము మేము ఆ రీతిగా ఉండలేం ప్రవ్వా కాబట్టినైనా మా మనసు మా తలంపులు సమస్తం తొలగించినైనా మీకు మనసు తలంపులు మీ జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించండి వశుదాత్మ ప్రతి దశలో మీ ఆత్మచేతి మీద మంచి గృహ నిర్వహులు లాగా మేము జీవించాలా పోతే ఎంతో విస్తారంగా ఉంది ప్రభావ పని వారికి ఒదుగున్న మా సేవలో కూడా ప్రభావ డెబ్బై మంది శిష్యులు మేము తయారు చేయాలా ప్రభావ నైనా ఈ ఒక విధానంగా మీరు మాకు చూపిస్తున్నారు నాయన ఈ రోజు సంఘాలు రీతిగా లేదని మీరు మాతో మాట్లాడినారు ప్రభావ కాబట్టి మేము చేయాల ఆ రీతిగా తయారు చేయాల కృప వరాలు పొందిన కొలది వాళ్ళు మేము ప్రోత్సహించాలా ఆ వరాన్ని గుర్తించి ప్రభావ వాళ్ళు మేము ప్రోత్సహించాలని మీతో ఇచ్చా ఆ రీతిలో మేము చేయాలా ప్రభావ ఇక విషయాలని ప్రభావ నా తండ్రి మిమ్మల్ని హెచ్చరించినారు నేను మాతో మాట్లాడే ఎంతగానో బలపరిచిన ప్రభావ ఆయన ఈ వాక్యానుసారంగా మేము జీవించాలి ఈ వాక్యాన్ని పట్టుకుని మా జీవితాలు అవలంబించుకోవాల ప్రభా అనేకులకు ప్రభావని అనుభవపూర్వకంగా ప్రభుత్వ ప్రకటించాల మనుషులకి అలాంటి కృపలు మమ్మల్ని అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించిన అయినా నా తండ్రి పత్తి దశలో మీచ్చిన కృపావరాల మీ జాగ్రత్తగా మీ మైమకూర్పు మీ వాడాల ప్రభావ ఎక్కడ కూడా అశ్రద్ధ చేయడానికి వీలేదు ఓ ప్రభా మా నూరు మా తలంపుల సమస్తం ప్రభావ మీకు చేతిగా అప్పచేతలు ఓ ప్రభా తండ్రి మా నాల్కను కూడా ప్రభ మీరు స్వస్థపరిచిన మా హృదయాలు అంతరంగ స్వస్థపచ్చిన ప్రభావ పరుషుల తొలగించని ప్రార్థిష్టమైన గొప్ప దేవ మా తండ్రి నీకు వందన ప్రభావ మీకు అభిషేకం మాకు అనుగ్రహించిన ప్రభావ కృప వరలు అనుగ్రహించినైనా మేము ప్రభా తండ్రి మా జీవిత కాలం మీ మహిమంతమే మేము నడిపింపబడాలా మీ కృపకై మేము జీవించాలా ప్రభావ నైనా ఈసయ నీకు ఎంతో వందాలను అర్పించుకుంటున్నాయినా భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ఈ లోకంలోనైనా మనుషులు ఎంతో విధంగా ప్రభావ ఎంతో భయంకరంగా ఉన్నారు ప్రభావ తోడేల మధ్యకు మమ్మల్ని పంపిస్తున్నారు నేను ఓ ప్రభావ వాటి భార్యని పడకున్న సర్పం తేళ్ళు వాటి కాటుకు మేము బలి కాకుండా వాటిని తప్పించుకోవాలంటే కేవలం మీకు పరిశుదాత్మ నడిపించే అవసరం అయినా మీ ఆత్మ నడిపించబడినప్పుడు మేము వెళ్తాం ప్రభావ ఆయన మీరు ఎక్కడ నడిపిస్తే మన వెళ్తాం ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ ఆత్మ చేత కాబట్టి నేను మీకు పరిషదాత్మను మీద ఎల్లప్పుడు ఆనందించాలా ఓ దేవాలంటే కృప మాకు అనుగరించాలంటే భాగ్యాన్ని మాకు అనుగరించాను ప్రభావ మా హృదయాలు మా తలంపు మా ఆలోచన తొలగించిన మీ తాలంపులు మీరు ఆలోచన మీ మీలాంటి మనసు ఇలాంటి ప్రేమ మా హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తామైనా గొప్ప దేవ మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ ఆ దేవ నా ప్రభావ నీకు వణాలుసభ ఎంతో మంది ప్రభావ ఈ యొక్క అవకాశానికి ప్రభావ ఆయన సద్వినియోగం చేసుకున్న ఓ ప్రభావ తొలగిపోతున్నారనైనా కనుకరించమని ప్రార్థిస్తాం వాళ్ళు అందరూ ప్రభా మీ వాక్యంలో బలపడాలా ప్రభావ ఆయన ఒక్కరు కూడా ప్రభా నన్ను మీ తొలగించొద్దు ప్రభావ ప్రభా ప్రతి ఒక్కరు ప్రభ న ఎవరు కూడా ప్రభావ పోగొట్టుకోండి మీకు ఇష్టమైన అన్నారు ప్రభా శిష్యులతో కాబట్టి ప్రభా ఆయన ఒక్కరు కూడా ప్రభా గ్రూప్ లో ఎంతో మంది అవుతున్నారు నేను ఎంతో మంది గ్రూప్ లో ఉన్నవాళ్ళు ప్రభా మీ ఈ రోజు ప్రభా నైనా సయ ఎంతో మంది ప్రభావ రాలేని స్థితిలో ఉంటుండే కదా ప్రభా పిల్లల పట్ల మీ కృపజీపించండి నడిపించండి బలపరచండి ప్రభావ నైనా ఈ అవకాశం మళ్ళా ప్రభా తండ్రి మాకు రాదు ప్రభావం కాబట్టి మీ పాదాల చింత కూర్చొని ప్రభావ మేము నేర్చుకోవాలా ప్రభావ లోయ అనుభవం మేము పొందాలా ప్రభావం అయినా ఏసైనా తండ్రి మీ ఎంత ఉన్నత స్థితిలో ఏదైనా కానీ ప్రభావ మీ కళ్ళ దగ్గర మేము పాదాల్సిన అందరికీ కూర్చొని మరి అలాగా ప్రభావ మీ వాక్యం వినాలా ఈ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలా యోహాను భక్తులాగా మీరు మమ్మల్ని మేము అనుకోవాలి ప్రభావ అలాంటి అనుభవాలు మాకు లేవు ప్రభావ మాకు యోమను ప్రార్థిస్తాం ఈ మీరు మాతో మాట్లాడడం మాకు ఆశంది ప్రభావ అలాంటి జీవితంలో మేము ముందుకోలేదని మమ్మల్ని ఆశ్రవదించి బలపరచండి మీ ఆత్మచేత నడిపించి ప్రతి చోట మీరు మమ్మల్ని అందరినీ సాక్షిలో నిలబెట్టుకోద్ధపరచుకోమని ఆరదన పాల్గొన్న ప్రదర్శి అందరు మీరు ఆశ్రవదించండి నూతన అభిషేకం దయచేసి వాళ్ళ సేవలు ఇచ్చారంతటి మీరు ఆస్వాదించండి ప్రవ్వ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సేవార్త ప్రకటించాల ప్రభావ అన్ని వారిని శిష్యులుగా చేయాల ప్రభావ పరిశుధాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాల ప్రభావ మా సేవల ఓ ప్రభావ అనేకుల ప్రభావ సంఘాలు మేము ప్రకటించాలి అనేక బిడ్డలు ప్రకటించాల ఆత్మ వర్షం పరిశుదాత్మ వర్షం కుమరించబడాల ప్రభావ అయినా ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని అలాంటి పరిచయం మమ్మల్ని అందరూ నడిపించడం జనులందరూ ప్రవక్తలు కావాలి ఆశ ప్రభా అందుకు మీకు పరిశుధాత్మ ఇచ్చిన ప్రభావ కానీ వాళ్ళు ఆ రీతి నశించుకున్నారు కాబట్టి ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభావ ఈ చివరి కాలం అంత్యదలో ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడని వాక్యం ఉంది ఆ ప్రవచనం కాలంలో నెరవేర్చండి మా సేవలో కూడా ఓ ప్రభావతి దశలో అడిగి అడుగున ప్రభావ మీ ఆత్మ చేత నడిపించి నీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినా తండ్రి ఆమె కృతజ్ఞత తర్వాతి కార్య నీకే వందనాలు ప్రభ వైలాది తుద్దలతో కూడిన మహానంతరమైన గొప్ప దీవ నీకే స్తోతం నీకే వందనాలు తండ్రి దేవాయసు ప్రభ మరి యొక్క స్వర్ణ చేత ప్రభ మాకు వినిపింప నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభ మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నారు ప్రభా దాన్ని నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభ ఎవ్రిడే ప్రభా యొక్క పరిశుధాత్మ చేత మేము తండ్రి కాబట్టి ప్రభ ఎలా వేళ యొక్క పరిశుధాత్మ మాలో ఉండాలా ప్రభ దేవాయసు ప్రభా ప్రతి రోజు ప్రభా మేము న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రభా అది కేవలం ప్రభాని యొక్క కృప చేతనే ప్రభా దేవని యొక్క కృప కనికరి మించిన కాబట్టి ప్రభ మాకు ఇలాంటి మంచి ధన్యత ఇచ్చినందుకు నీకు పొందనాలి ప్రభా దేవాయసు ప్రభా ఎవరిడే ప్రభాని యొక్క కాళ్ళ దగ్గర కూర్చొని మేము నేర్చుకోవాలా అనేకులకు మేము సత్యాన్ని ప్రకటన చేయాలా ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయసు ప్రభా ఎవరిడే ప్రభాని యొక్క పరిశుధత్వం పొందుకోవాలా దేవని యొక్క సత్యాన్ని అనేకులకు మేము ప్రకటన చేయాలి ప్రభా మమ్మల్ని ఆ విధంగా నడిపించాను ప్రభా వారిలో ఒక జ్ఞానం మాకు దాయించండి ప్రభా దేవా ప్రభా ఎవ్రిడే ప్రభ నీ యొక్క వాక్యం ధ్యానించాలి ప్రభా దేవా ప్రతి వాక్యంలో ప్రభా ఎంతో మర్మం మీరు దాచిపెట్టారు ప్రభా కనీస ప్రభా ఈ రోజు అవన్నీ కూడా ప్రభా మీరు రిలీజ్ చేసే మరి మాకు చూపిస్తున్నారు వినిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా థ్యాంక్ యూ సీత శారాజానికి నా తండ్రి దేవాయచు ప్రభా ఎవ్రిడే ప్రభా మరి నీ కాళ్ళ కూర్చొని మేము నేర్చుకోవాలి ప్రభా మరి యోహాను ప్రభా మరి చివరికి ప్రభా తను ఎప్పటికీ కూడా ప్రభా తను నేను పట్టుకుని జీవించిన ప్రభా దేవా లాస్ట్ ప్రభ నీవు సేవ మరణం వరకు కూడా ప్రభా తనని నేను వదలలే ప్రభా తర్వాత కూడా ప్రభ తను ఎంతో సేవ చేసిన ప్రభ అదే రీతిగా మేము కూడా ఉండాలి ప్రభా దేవాయప్రభ ఎవ్రీథింగ్ ప్రభా మేము నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రభ అడిగిన వారికి మేము సమాధానం పరచాలా ప్రభా ఆ విధంగా మేము ఉండటం మీరు మాకు సహందా ఇచ్చిన ప్రభా దేవాచప్రభ ఎవ్రీడే ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారానే మాకు నడిపింపు కావాల తండ్రి దేవ మా సొంత తలంపులో మా నుంచి గద్దించి కొట్టి వేసిన ప్రభాన్ని తలంపులకు మేము చోటు ఇచ్చి నడవాలా మమ్మల్ని ఆ విధంగా నడిపించాను ప్రభ ఇంకా మాలో ఆయుసకరమైంది ఉంటే ప్రభ చూపించని ప్రభ నీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తాం ప్రభా దిమా ఏచు ప్రభ అందుకే ప్రభ ఎవ్రీడే ఆత్మ ఉంటేనే ప్రభ మేము సరైన మార్గంలోకి నడవగలుగుతాం ప్రభ సత్యంలో ఉండగలుగుతాం ప్రభా అందుకే ప్రభ యొక్క పరిశుద్ధత్వ మాలో ఎవ్రీడే ఉండాలని మేము ప్రార్థిస్తాం ప్రభ మరి మీరు మాకు సహాయం దాయిచ్చాం ప్రభా నీ యొక్క గైడెన్స్ మాకు ఇవ్వండి దేవని యొక్క ప్రొటెక్షన్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీపించండి ప్రభా ఆశీర్వదించి తనిపండి వారి సేవ జీవితంలో అభివృద్ధి పరచండి ప్రభ దేవాయత్స ప్రభా వాళ్ళ జీవితంలో అద్భుత రాజకాలు జరిగించండి దేవాయత్స ప్రభా అందరినీ కూడా ప్రభా బ్లెస్ చేయండి ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచుకునే ప్రభా మరి మా ఆత్మని చింతకు అప్పగిస్తున్న మరి మీద మాకు తోడయ్యండే ప్రభా మీరు అక్కడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏ చకృతి నామంలో మన ప్రవైన ఏసి క్రీస్తు కృపా సమధ నడిపింపు మనందరికీ సదాకాలంతో గాక ఆమె